ఇప్పుడు శూన్యం అనేది ఉంది అంటే అది ఉన్నదవుతుందా లేనిది అవుతుందా ఉన్నదవుతుంది ఉన్నదైతే శూన్యమేమిటి ఇంకా నా నోట్లో నాలుక లేదు అంటే వీడికి ఆ మాట వాడు అన్నాడు అనుకోండి అంటే వాడికి నాలుగు ఉన్నట్టనట్టా ఉన్నట్టు నా నోట్లో నాలుక లేదు అని వీడికి లేదని అన్నాడే కానీ లేదన్నంత మాత్రాన లేనిది అయిపోదు ఉంటున్నాయి అలాగే శూన్యము ఉన్నది అంటే ఇంకేమిటి శూన్యము అది ఉందనుకుంటే అది శూన్యం కాకుండా పోతుంది కానీ వేదాంతులు ఆ విధంగా దాన్ని సెమాంటిక్స్ బేసిక్స్ మీద ఫిలాసఫర్స్ అలాగే ఉంటారు సెమాంటిక్స్ బేసిస్ మీద రిజెక్ట్ చేశారు ఫిజిసిస్టులు ఎలా రిజెక్ట్ సపోజ్ ఒక క్యూబ్ ఉందనుకోండి ఒక క్యూబికల్ ఒక వాల్యూమ్ దాని లోపల ఏమీ లేదనుకోండి సపోజ్ శూన్యం ఉందనుకోండి అది శూన్యం అని ఎలా చెప్పగలుగుతారు ఆ క్యూబ్ లోపల ఏమీ లేదని చూసి చెప్పాలి క్యూబ్ లోపల ఏమీ లేదు అని చూసి చెప్పాలి చూడాలి అంటే ఆ క్యూబ్ లోపల కాంతి ప్రసరిస్తే కానీ చూడడం కూడా కాంతి ప్రసరిస్తే కాంతి ఉన్నట్టే అయింది కానీ శూన్యం ఎలా అయింది కాంతి ప్రసరిస్తే కాంతి ఉన్నది కదా ఎప్పుడు కాంతి ఉన్నట్లయితే శూన్యం అని ఎలా చెప్తారు ఒకవేళ కాంతి కాదండి ఏదో డిటెక్టర్ మైక్రోవేవ్ డిటెక్టర్ ద్వారా మీరు శూన్యాన్ని డిటెక్ట్ చేశారనుకోండి ఎలా డిటెక్ట్ చేశారు ఆ శూన్యం నుంచి వచ్చిన మైక్రోవేవ్ని డిటెక్ట్ చేసి దాన్ని అది శూన్యము అని అంటే ఇది మైక్రోవేవ్ ఉంటుంది కదా శూన్యం ఎలా అవుతుంది కాబట్టి ఇన్ వాట్ ఎవర్ యూ డిటెక్ట్ విత్ ఐస్ విత్ ఇయర్స్ కెనాట్ బీ నథింగ్స్ కెనాట్ బీ శూన్యం అని ఫిజిసిస్టులు దాన్ని రిజెక్ట్ చేశారు తర్వాత ఇంకొక సెమాంటిక్స్లో ఏమని చెప్పారంటే ఉంది అన్నప్పుడు నామరూపాలు లేకున్నా నడిచిపోతుంది ఉంది ఉన్నాను అన్నప్పుడు ఆ ఉండుట యొక్క అనుభవము నామరూపములకు అతీతముగా మీకు అనుభవంలోకి ఉండుట ఆ ఉండుట అనుభవం మీకు ఉంటుంది దానికి నామరూపాలు ఉండక్కర్లేదు కానీ లేదు అంటే మటుకు తప్పనిసరిగా నామరూపాలు ఉండి తీరాలి అంటే దీని ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈజ్నెస్ ద బీయింగ్ ఈజ్ అప్సల్యూట్ నామరూపాలను ఆశ్రయించి ఉండక్కర్లేదు స్వతంత్రంగా ఉండగలుగుతుంది అబ్సల్యూట్ బట్ ది నథింగ్నెస్ ఈజ్ నెవర్ అబ్సల్యూట్ ఇట్ ఈజ్ ఆల్వేజ్ రిలేటివ్ టు సంథింగ్ ఆల్వేజ్ రియలిటీ ఇప్పుడు ఉంది ఏముంది ఆ మాట వేరే ఆ మాట తర్వాత మీరు ఏదో టేబుల్ ఉంది వస్త్రం ఉన్నది మరొకటి ఉన్నది మరొకటి ఉన్నది అని చెప్పచ్చు ఆ తర్వాత వస్తుంది ఏం తెలిసింది ఉంది అని తెలిసింది అవునండి లేదు అని మీరు ఆ రకంగా నేను అప్సల్యూట్ సెన్స్ లేదు అని తెలుస్తుందా తేలావాదు లేదు అని అప్సల్యూట్ సెన్స్లో అనుభవము లేదు అంటే ఒకటి నథింగ్స్ ఈజ్ ఆల్వేజ్ రియలేటివ్ అంటే ఒకటి లేదు డబ్బు లేదు కొండ లేదు కాలవ నీరు లేదు అని అలాగే ఉంటుంది తప్ప అప్సల్యూత్గా లేదు అనేది ఏమి కానీ ఉంది అనేది మటుకు అప్సల్యూత్గా ఉంటుంది కాబట్టి ఈ శూన్యవాదాన్ని తిరస్కరించినారు శంకర భగవత్పాదులు ఒక చిన్న లాజిక్తో దాన్ని తిరస్కరించారు వారు ఏమన్నారంటే చూడయా లేదు అని నీకు తెలిసిందా లేదా తెలిసింది అయితే తెలివైతే ఉన్నది లేదేదో లేదు కానీ తెలివి మాత్రము ఉన్నది సాక్షి లేకుండదా లేదు అనే ప్రసక్తి లేదు లేదు అనే ప్రసక్తి ఉంది అంటే లేదు అనే ప్రసక్తి వచ్చింది అంటే తప్పకుండా ఆ లేదు దానికి సాక్షి ఉంది తీరవలేము ఇప్పుడు నిద్రలో ఏమీ లేదు అని వీడు అంటాడు వీడి సాక్షి అని అయితేనే అనగలుగుతాడు సాక్షి కాకుండా అనలేడు ఇప్పుడు నిద్రలో ఏది లేదు అని అని చెప్పేది శూన్యము వచ్చి చెప్తోందా లేక శూన్యమును అనుభవించిన వాడు వచ్చి చెప్తున్నాడా శూన్యమును అనుభవించిన వాడు వచ్చి చెప్తున్నాడు శూన్యం వచ్చి ఇదిగోనరా నేను శూన్యాన్ని నిద్రలో నేను ఉన్నాను అని చెప్తోందా శూన్యాన్ని అనుభవించిన వచ్చి ఏమనరా నిద్రలో ఏమీ లేదు గమనించారా అని వీడి చెప్తున్నాడు అంటే దీనికి స్వామి రామతీర్థం ఏమన్నారంటే ఒకసారి ఒక కోర్టు కేసు అయింది అర్ధరాత్రి కటిక చీకట్లో ఒక ఘటన జరిగినది ఆ ఘటన జరిగినట్టుగా ప్రూవ్ చేయటానికి ఒక ప్రత్యక్ష సాక్షిని భోన్లో నిలబెట్టారు ఆ ప్రత్యక్ష సాక్షిని అడిగారు ఏమయ్యా ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవళ్ళైనా ఉన్నారా అని అడిగారు అంటే ఎవళ్ళు లేరు సార్ అని వాడు చెప్పాడు అంటే జడ్జి అన్నారు రెడ్జి గారు ఒక మాట అన్నారు నీవు చెప్పిన మాట సత్యం అవ్వాలంటే అసత్యము అవ్వాలి యు ఆర్ ట్రూత్ఫుల్ దెన్ యువర్ స్టేట్మెంట్ మస్ట్ బి అన్ ట్రూ స్టేట్మెంట్ అన్ ట్రూ ఎందుకని వీడు ఉన్నాడుగా దెన్ ఇట్ ఇస్ ట్రూత్ఫుల్ అంటే వీడు తప్ప ఇంకెవరూ లేరని బట్టి ఆయన ఏమన్నాడంటే యువర్ స్టేట్మెంట్ కెన్ బి ట్రూవ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ట్రూ కాబట్టి శూన్యము ఉన్నది అనే మాట సత్య అసత్యమైనప్పుడు మాత్రమే సత్యము అవును అనే దీన్ని దీన్ని దీనికి లాజికల్ ఫ్యాలసీ అని అంటారు దాంట్లో పడేశారు దృష్టాంతం ఇచ్చారు వెట్రాండ్రస్యన్లు మొదలైన వాళ్ళు ఒక దృష్టాంతం ఇచ్చారు ఒక ఊళ్ళో ఇది మీరు ఎప్పుడైనా విన్నారు కన్నారు ఒక ఊళ్ళో బార్బరు ఎవడూ లేడు బార్బరు ఆయన తన గడ్డాన్ని తాను గీసుకోడు అంటే ఇలాగే ఇలాగంటే సమ్ వెలు పెట్టేదో దృష్టాంతం ఇచ్చారు నాకు గుర్తు లేదు రిమెంబర్ ఇట్ అంటే అది కాంట్రడిక్షన్లో పడిపోతుంది తప్ప దాన్ని మీరు యథార్థంగా దానిని నిర్ధారించలేరు ఇందుచేతనే ఆయన విశ్వలాహ అనే మాట విషయం విహ్వలాహ్ అంటే లాజికల్గా ఆలోచించగలిగిన వాళ్ళు శూన్యము అని చెప్పడానికి సంభవము కాదు అని శూన్యవాదాన్ని రోషిపుచ్చినారు కానీ సరిపడిందండి మీకు ఈ వర్ణన సత్ సిద్ధమత్రు కేచన విహ్వలా అస దేవేదం పురాసీదిత్యవర్ణయన్ సో దాన్ని త్రోసిపుచ్చున్నారు వాళ్ళు విహ్వలాహని అండం చేతనే ఈ వాదము తప్పు అని తేలిపోయి అక్కడ చాంద్రగ్యోపనిషత్తులో కూడా ఈ వాదాన్ని ఊరికే అలా మెన్షన్ చేసి రిజెక్ట్ చేసేవారు సార్ ఎలా రిజెక్ట్ చేశారంటే కథ మసత సజ్జాయేత అని రిజెక్ట్ చేశారు ఇంకా ఇంకా కొన్ని హేతువులు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు జగత్తు ఉన్నది అనే కదా మన అనుభవం ఉన్నది జగత్తు ఉన్న జగత్తు లేని శూన్యం నుంచి ఎలా పుడుతుంది ఒక్కదు ఉన్న మొక్క ఉన్న విత్తు నుంచి పుడుతుంది కానీ ఉన్న మొక్క లేని విత్తు నుంచి పుడుతుందా పుట్టదు కాబట్టి కథం అసతహ అసత్తు జాయేట అసత్తు నుంచి సత్తు ఎలా పుడుతుందయా అంటే అర్థమైతే అసత్తు నుంచి సత్తు పుట్టదు అని విజ్ఞప్తి చేసిన దీనికి ఇంకొక హేతుని ఇంకొక హేతువును కూడా చెప్పే దీన్ని కథం కథం వసతు సజాయేట ఇంకొకటి కూడా ఉందని అనుకున్నాను నేను మళ్ళీ ఇంతట్లోకి మిస్ అయ్యాను మళ్ళీ గుర్తొస్తే చెప్తా మంచిది సో శూన్యవాదాన్ని తిరస్కరించడం అయినది అది ఇంకొకటి శంకరుడు ఇది శంకరాచార్యుల యొక్క యుక్తి వెరీ విలక్షణమైన యుక్తి ఇప్పుడు అంటే మన యుక్తిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అసత్తు నుంచి కనుక ఈ జగత్తు పుట్టుంటే ఈ జగత్తులో ప్రతీది అసదన్వితముగా మనకు అనుభవానికి వచ్చి ఉండేది అసదన్వితమేవ ఇదం జగత్ అనుభవానికి వచ్చు కఠోపరిషత్ భాష్యంలో ఉంది మాట అక్కడ ఏమనుందంటే అస్థీత్యేవోపలబ్ధవ్య అనే శ్లోకం దగ్గర అంటే అస్థి అని తెలుసుకున్నారు తెలుసుకుంటామే కాదు తప్ప నాస్తి అని మనం తెలుసుకోము అని చెప్తో అస్థి అని మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే ఇది సత్తు నుంచి పుట్టింది జగత్తు కాబట్టి ప్రతిదీ మనకు అస్థి రూపంగా అనుభవానికి వస్తోంది ఒకవేళ ఈ జగత్తు అసత్తు నుంచి పుట్టుంటే నాస్తి అనే రూపంగా అసద్రూపంగా అనుభవానికి వచ్చింది అని అంటారు మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు మీరు ఓ బంగారపు కుట్టులోకి వెళ్ళారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము శుద్ధమైన బంగారమే తప్ప కల్తీ బంగారం మా వద్ద ఉండదు మా ఆభరణాలన్నీ శుద్ధమైన బంగారం నుంచే వచ్చాయి అని వాళ్ళు చెప్పారనుకోండి మీకు ఏ ఆభరణాన్ని చూసినా మీకు ఏది అనుభవానికి వస్తుంది శుద్ధమైన ఆభరణ బంగారం అనుభవానికి వస్తుంది ఏ ఆభరణాన్ని చూసినా కూడా శుద్ధమైన బంగారమే అనుభవానికి వస్తుంది ఈ ఆభరణాన్ని చూసిన మీరు దాన్ని పరీక్ష చేయొచ్చు ఇప్పుడు ఆభరణం తీసుకుని నీళ్లలో వేసి అది ఎంత నీటిని డిస్ప్లేస్ చేసిందో మెజర్ చేస్తే దాని డెన్సిటీ తెలిసిపోతుంది దాన్ని వెయిట్ చూసి వెయిట్ చూడండి ఎంత నీటిని ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అండి ఆర్కిమెడీస్ తొట్టెలో కూర్చొని స్నానం చేస్తూ యూరియా అని పరిగెత్తాడు అది ఏమిట కథ ఏమిటంటే రాజుగారు బంగారపు ఆభరణాన్ని కొన్నారు ఆర్క్యూమెడీస్ మంత్రి సైంటిస్ట్ మంత్రి ఈ బంగారం శుద్ధమైందో కాదో ఎలా చెప్తావు అని అడిగాడు ఎలా చెప్తాడు అది చక్కగా మెరుగుపెట్టి మెలమెల మెరుస్తుంది ఎలా చెప్పడం అంటే అప్పుడు ఆద్యమడిస్ ఆలోచిస్తూ కూర్చున్నాడు ఎలాగా అని తొట్టిలో దిగాడు తొట్టిలో పడుకున్నాడు అక్కడ తొట్టిల్లో స్నానాలు చేస్తాడు ఆ తొట్టిలో పడుక్కోగానే అతను తొట్టిలో దిగ్గానే నీళ్లు ఉలికాయి చుట్టుపక్కలకి నీళ్లు ఒలికిపోయాయి అప్పుడు అతనికి అర్థమైంది ఏమని నేను ఎంత వాల్యూమ్ తొట్టిలోకి దిగుతానో అంత వాల్యూమ్ నీరు డిస్ప్లేస్ అయిపోయింది సో వాల్యూమ్ తెలిసిపోతుంది ఎంత నీరు డిస్ప్లేస్ అయిందో మీరు మెజర్ చేసేస్తే వాల్యూమ్ తెలిసిపోతుంది వెయిట్ తెలిసిపోతుంది వెయిట్ వాల్యూమ్ తెలిసిపోతే డెన్సిటీ తెలిసిపోతుంది అప్పుడు శుద్ధమైన బంగారం డెన్సిటీ పంతొమ్మిది అనుకోండి సపోజ్ పంతొమ్మిదో పన్నెండో ఏదో ఉంది పన్నెండు శుద్ధమైన బంగారం డెన్సిటీ వాటర్ డెన్సిటీ ఒకటి కింద తీసుకుంటాం స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఇస్ బాన్ శుద్ధమైన బంగారం స్పెసిఫిక్ గ్రావిటీ పన్నెండు అనుకోండి ఇప్పుడు ఆభరణం తీసుకొచ్చారు మీరు దాన్ని నీళ్ళలో వేయండి అంటే మెజరింగ్ జార్ తీసుకుని నీళ్ళలో వేసి ఎగ్జాక్ట్గా ఎంత వాటర్ డిస్ప్లేస్ అయిందో మెజర్ చేయండి దాని వెయిట్ కూడా వేరే తీసుకోండి మీకు డెన్సిటీ వచ్చేస్తుంది డెన్సిటీ పదహారు వచ్చిందనుకోండి ఆ పన్నెండు పన్నెండు కదా ప్యూర్ గోల్డ్ డెన్సిటీ తొమ్మిది వచ్చిందనుకోండి వీళ్ళు కల్తీ చేశాడని ఇది ఆర్కిమెడీస్ ప్రిన్సిపల్ ఆర్కిమెడీస్ యూరికా అన్నాడు ఇదంతా ఎందుకు చెప్పానంటే నా పాయింట్ ఒకటి దాని నుంచి ఊరికే పక్కకి వెళ్ళి మనం వెనక్కి ఉంటాం పాయింట్ ఏమిటంటే శుద్ధమైన బంగారంతో చేసిన ఆభరణాలలో మీకు ఏది అనుభవానికి వస్తుంది శుద్ధమైన బంగారము అనుభవానికి వస్తుంది నెక్లెస్ని పట్టుకుంటే ఏది అనుభవానికి వస్తుంది శుద్ధమైన బంగారము అనుభవానికి వస్తుంది కంకణం పట్టుకుంటే ఏది అనుభవానికి వస్తుంది కాబట్టి ఏ ఆభరణాన్ని చేతబట్టినా మీకు ఏది అనుభవానికి వస్తుంది శుద్ధమైన బంగారం అనుభవానికి వస్తుంది అందువల్ల ఈ ఆభరణాలన్నీ నామరూపంలో వేరైనా ఒకే శుద్ధమైన బంగారం నుండి పుట్టినవి కనుక ఓకే ఈ ఈ పాయింట్ అర్థమైందా ఈ జగత్తులో టేబుల్ని చూసిన నదిని చూసిన కొండను చూసినా పశువుని చూసిన పక్షిని చూసిన మీకు ఎలా అనుభవానికి వస్తోంది కొండ ఉంది పక్షి ఉంది పశువు ఉంది టేబుల్ ఉంది అనే అనుభవానికి వస్తోందా లేకపోతే పక్షిని చూడగానే పక్షి లేదు కొండ లేదు పశువు లేదు అని అనుభవానికి వస్తుందా ఉందనే అనుభవానికి వస్తుంది కాబట్టి ఇది ఉంది నుంచి కుట్టుండాలి ఒకవేళ లేదు నుంచి కుట్టిందనుకోండి అప్పుడు మీకు ఎలా అనుభవానికి రావాలి పక్షి లేదు కొండ లేదు నది లేదు అని అనుభవానికి రావాలి అలా అనుభవానికి వస్తుందా లేదు ఉంది ఉంది అనుభవానికి వస్తుంది కాబట్టి నామరూపాలు వేరైనా అనుభవం యొక్క స్వరూపమేమీ ఉంది కాబట్టి సత్యే సత్యము ఒకవేళ అసత్తు సత్యమై అసత్తు నుంచి జగత్తు పుట్టుంటే మీకు ప్రతి నామరూపము అసత్తుగా అనుభవానికి వచ్చి ఉండాలి అలా రావట్లేదు అని ఆయన హేతు ఎలా చెప్పారు చూడండి ఇవన్నీ కూడా ఫిలసాఫికల్ రీజన్స్ టు రిజెక్ట్ ది శూన్యవాదే మంచిది తరువాత శ్లోకం మామూలుగా మీరందరూ ఇంకా వేదాంతమునందు శాస్త్రముందు ప్రేమతోటి ఒక చోట మీరు సమావేశమైనారు సమాజంలో ఇటువంటి వాతావరణం లేదు సమాజంలో ఒక చోట సమావేశమయ్యారంటే దేనికోసం సమావేశమవుతారు కథలు వినడానికో అయితే నాటకాన్ని చూడడానికో బుర్ర కథను వినడానికో హరికథను వినడానికో లేకపోతే పారాయణలు చేయడానికో లేకపోతే ఏదైనా చేయడానికో సమావేశమవుతారు తప్ప సత్యము సత్తుయా అసత్తుయా ఇటువంటి విచారం చేసేటువంటి సందర్భం చాలా అరుదు చాలా గొప్ప విషయం అది మంచిది గౌడాచార్యా నిర్వికల్పే సమాధావన్యోగినా సాకారహ్మనిష్టానాం అత్యంతం భయమూ చిరే ఇప్పుడు సదేకమేవాద్వితీయం దీన్ని సద్విద్య అంటారు ఈ ఆరోధ్యాయాన్ని సద్విద్య అంటారు ఈ సదేకమేవాద్వితీయాన్ని వర్ణిస్తున్నారు సతు ఏకము అద్వయము అన్నట్లయితే ఇంకా అది నామరూపాలు ఉండకూడదు నామరూపాలు ఉంటే ఏకం అవుతుంది అద్వయం అవుతుంది కాబట్టి నామరూపములకు అతీతమైనది గుణములకు అతీతమైనది విశేషణములకు అతీతమైనది తత్వము అది సద్్రూపము సత్ అని వర్ణించారు ఇప్పుడు ఎప్పుడైతే సత్ ఏకం ఏవా అద్వితీయం అద్వితీయం అనే మాట ఎప్పుడైతే పెట్టారో అద్వయం రెండవది లేనిది అని ఎప్పుడైతే పెట్టారో అప్పుడు నామరూపాలనన్నిటినీ త్రోసిపుచ్చినట్లయినది అసలు మీకు ఒకటిలో సమస్యలు ఉంటాయి ఒకటిని మీరు పెట్టుకుంటే సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఉపనిషత్తులు దగ్గరికి వస్తే సృష్టి చేసిన పాల రక్షించేవాడు ఉపసంహారం చేసేవాడు ముగ్గురు ఒకటే అవుతారు ఏమండి మీరు పౌరాణికుల దగ్గరికి వెళ్ళి సృష్టి చేసేవాడు సం రక్షించేవాడు ఉపసంహారం చేసేవాడు ఒకటే అని చెప్పారనుకోండి వాళ్ళు కంగారు పడుకుంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం విష్ణువుని మనం ఆరాధించాలి శివుడు ఉన్నాడంటే వాడేమో సంహారస్వరూపుడు బొవడు తమో గుణ ప్రధానుడు తామసుడు అంతా తగలబెట్టడం మింగేయడం నాశనం చేయడం తప్ప కాపాడడం వాడి వల్ల కాయన వల్ల కాదు మనం విష్ణువుని పూజించుకోవాలి ఎందుకంటే రక్షించి వాడు ఆయన ఈ బ్రహ్మన్నాడంటే వాడు అసత్యం పలికాడు వాడికి పూజిక అర్హతే లేదు అసలు మనం విష్ణువుని పూజించాలి అని బొట్టు కూర్చున్నారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకే పరమాత్మ సృష్టించి రక్షించి ఉపసంహారం చేస్తున్నాడు అని మీరు ఏకని చెప్పారనుకోండి వాడు కాంగారు దైవికం విల్డ్ అయ్యాడు అంటే డివిల్డర్డ్ అంటే వాళ్ళు మేలుబడి కొడతారని తిడతారని నా అభిప్రాయం కాదు వాళ్ళకి మతిపోతుంది ది కెనాట్ హ్యాండిల్ దిస్ వన్నెస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ గౌడపాదాచార్యులు చెప్పారు ఈ సగుణ బ్రహ్మలు వీళ్ళందరికీ యోగులని పేరు యోగులు అంటే ఈశ్వరులను ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు వీళ్ళకి ఈ ఏకం అనేప్పటికీ వాళ్ళకి చాలా ఒళ్ళు మంతకంగా ఉంటుంది రే వీడు ఏకం అంటాడరా వీడిని ఇక్కడి నుంచి పక్కకు పంపించండి అన్నట్టుగా ఉంటారు వాళ్ళు ఏకమ్మని ఇష్టపడరు అరే వీడు శంకరుడు ఉన్నాడే వీడు మాయ అంటాడు ఉన్నది ఒక్కడే మాయ అంటాడు అని మాట్లాడతారు ఇది శాంతది కుమతి అని ఒక ఆయన రామానుజాచార్య భాష్యంలో రాశాడు ఈ శంకరుడు ఉన్నాడే వీడి బుద్ధి చాలా చెడ్డదిరా దేవుడికి భార్య లేదంటాడు భార్య లేవిటి భర్తలేమిటి అసలు లింగమే లేదంటాడు నా స్త్రీ అంటాడు నాపుమాన్ జీవుడు దేవుడు ఒక్కడే వీడికి మనం ఛాన్స్ ఇచ్చినట్లయితే అంతా కలిపి ఏకం ఇంకేం లేకుండా ఏది మిగలకుండా చూసి అని వాళ్ళు కంగారు పడిపోతారు ఎంతలా కంగారు పడతారంటే ఓ భక్తుడు అన్నాడు ఇది ఇంతకంటే మీరు వేరే దృష్టాంతం వెళ్ళలేదు అతి బృందావనే సృగాలో భవేయం నేను బృందావనంలో నక్కనై పుట్టడానికైనా సిద్ధమే తప్ప నాకు ఈ అద్వయ ఆత్మస్వరూపం మాత్రం వద్దు అంత వ్యతిరేక భావం ఇప్పుడు తిరుప్పవయ్యది మీరు విన్నట్లయితే చెప్తారు ఆ పరమాత్మ నిద్రపోతూ ఉంటాడు మనం తెల్లవారుసంలో లేచి వెళ్ళి గోపికలతో బట్టుగా మనం కూడా వెళ్ళి ఆ నిద్ర దేవుణ్ణి నిద్రలేపాలి తర్వాత ఆయనకేమో చక్కటి వెన్నను గిరిపించాలి చక్కగా స్తోత్రాలు చేయాలి చక్కటి సంగీతంతో ధ్వని చేస్తూ సుప్రభాతం ఇవన్నీ చేయాలి కానీ ఏమిటండి అద్వైతం ఏమిటంటే ఏమైనా సందర్భం అని వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు పైగా కంగారు పడ్డమే కాదు వాళ్ళు ఒక్కడో ఉన్నప్పుడు ఇలా ఒక్కడో కూర్చున్నప్పుడు నేను దేవుడు అద్వయము అనేప్పుడు భయం వేస్తున్నాను అయిపో ఇది ఎక్కడ ప్రారంభం భయం కలిగి పైగా శివోహం అనుకో శివోహం అనే శైవిలు ఏదో ఏదో ఏడుస్తారు కానీ విష్ణురహం విష్ణురహం అనుకుంటే నారాయణోహం ఎక్కడైనా విన్నారా మాట నారాయణోహం బ్లాస్ఫమీస్ అంటే దేవత పరమాత్మయుడలా అపరాధం నారాయణోహం అంటావు నమో భగవతే నారాయణాయానాలు తప్ప నారాయణోహం అనో అంటే ఆయన ఆ లక్ష్మీ కేసు చూసి వాడు ఏమిటి నారాయణోహం అంటున్నాడు ఏమిటంటే కాబట్టి దా వీడిని నేను దరిద్రుని చేసేస్తాను అని అనుకుంటే అప్పుడు మన దగ్గర ఇంకా భోజనం చేయడానికి రూపొపవన కూడా లేకుండా అయిపోతాం అమో నారాయణోహం అని అన్నడు కలలో కూడా అన్నద్దు ఉన్నమో భగవతే నారాయణ అంటూ ఉండాలి తప్ప దాసోహం దాసాం దాసోహం అంటూ ఉండాలి తప్ప ఏంటిది నారాయణోహం అపరాధం నిజంగా అని వాళ్ళు వీళ్ళు వీళ్ళకి వీళ్ళు పాపం వీళ్ళు దేవుణ్ణే దేవునేందుకు శ్రద్ధ కలవాళ్ళే బ్రహ్మనిష్ఠులే కానీ ఎటువంటి బ్రహ్మనిష్ఠులు సాకార బ్రహ్మనిష్ఠులు వాళ్ళకి భయం దప్ప ఈ అద్వైతం అంటే భయంలు వస్తుంది వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అద్వైత ఎవడైనా కనపడితే రే వీళ్ళని ఇక్కడ ఎందుకు రానిచ్చారు వీళ్ళు బయటకు పొందలేదు వాడికి ఏదో పోలయా దృపాయించి బయటకు పొందేయడం ఏదో సంభావన కోసం వచ్చేదో మంచి అక్కడికి వెళ్ళి భోజాయా ఇక్కడ మడి అంతా ఇక్కడ ఈ మళ్ళీ రాక అలా వెళ్ళి భోజనండి వెళ్ళి అక్కడ ఆ వార కూ అరే ఉష్క తోడా ఖానా దాల్దేనా లేదా ఐట్ ఎగ్జాక్ గౌడాచార్యా నిల్లి కల్పే धयोगिना साकार ब्रह्मनिष्ठा अत्यम भयि गौड़ाचार गौड़पदाचार्य निर्कल भेदमुलुले सध ఆత్మనిష్టయందు సాకారబ్రహ్మనిష్టానా ఆకారముతో కూడిన ఈశ్వరుని ఆరాధించే అన్యోగినా వైతయోగులకు అత్యంతం అతిశయించిన భయం భయమును కూచిరే వర్ణించి చెప్పిరి గౌడ పదాచార్యులు అన్నారు ఈ నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అంటే మళ్ళీ ఇది హఠయోగులు సమాధిలపైకి లేవడాలు అవన్నీ పెట్టుకోకూడదు నేను నిర్వికల్ప సమాధి అంటే నేను నిటారుగా కూర్చుని ఉండడం ఎందుకు నిటారుగా కూర్చోడం ఎందుకు ఇలా వంగరుగా వంగే కూర్చోవచ్చు కదా అంటే అయ్యా నిటారుగా కూర్చోకుండా ఇలా వంగి కూర్చుంటే మీలో కొంచెం తమో గుణం పాలు ఎక్కువగా ఇలా స్వభావం ఇలా కూర్చున్నారనుకోండి మీరు సత్వగుణంలో ఉంటారా తమో గుణంలో ఉంటారు తమో గుణంలో ఉంటారు కాబట్టి ధ్యానానికి తమో గుణం అనుకూలం కాదు ఇలా కూర్చున్నారనుకోండి ఇలా కూర్చున్నారనుకోండి ఇప్పుడు ఏ గుణంలో ఉంటారు సత్వగుణంలో ఉంటారు ఎలర్ట్గా సత్వగుణంలో ఉంటారు అది ఎందుకు వస్తుందో తెలిసినా దేహానికి బాగా దగ్గర సంబంధం రక్తప్రసారం ఇంప్రూవ్ అయ్యి ఎలర్ట్గా సత్వగుణంలో ఉంటారు ఎనివే సో అందుకోసం అలా రిటైర్గా కూర్చోండి రిటైర్గా కూర్చో కూర్చొని మీరేం చేయాల్సి ఉంటుంది మనస్సులో ఉండే సంకల్పాలనన్నిటినీ జాగ్రత్త చేయాలి ఇంకా ఏ ఆలోచన వచ్చిందంటే భేదం వచ్చినట్లు లెక్క ఎలా ఉన్నాను ఉన్నానంతే ఉండడమే ఉన్నాను అనేది కూడా ఏం లేదు ఉత్తమ పురుష కూడా ఏమీ లేదు ఉండడమే ఉండడమే భాషలో ఏదో భాషలో మాట్లాడాలి కాబట్టి ఉన్నాము అన్నాను తప్ప అక్కడ నేను అంటూ అహంకారం కూడా ఉండదు ద్రష్ట ఉండదు దృశ్యము ఉండదు కేవలం ఉండడమే ఉంటుంది అలా ఉంటా అలా ఉంటుండగా మీకు ఆలోచన వచ్చింది సికింద్రబాబ ఆలోచన వచ్చింది వచ్చేవడికి ద్వైతం వచ్చేసింది మీరు వేరు సికింద్రాబాద్ వేరు సికింద్రాబాద్ అంటే ఆలోచిస్తుంటే పుత్రుడు లేకపోతే మానవుడు అని భే భేదం వచ్చేసింది కాబట్టి అలాంటి భేదము లేకుండా ఉండాలి భేదము లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మనస్సు యొక్క కదలిక ఉండకూడదు అంతే దాని నిర్వికల్ప సమాధి సమాధి అంటే ఆత్మనిష్ట మీరు భాష్యం శంకర భాష్యం తీసి చూడండి సో శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్య అని రెండో అధ్యాయంలో శ్లోకం ఈ శ్లోకం అయిన వెంటనే అర్జున కా భాష అని ఉంటుంది మీ గురితో కోసం చెప్తున్నా మీరు శ్లోకం తీయండి అక్కడ సమాధౌ అని ఇక్కడ సమాధి అంటే అస్మిన్నికి సమాధి ఆత్మ కాబట్టి మీరు ఘటాన్ని స్మరించారనుకోండి మీరు ఎక్కడ ఫోకస్ అయి ఉన్నారు ఘటన ఫోకస్ అయి ఏది స్మరించకుండా నిర్వికల్పంగా ఉన్నారనుకోండి ఎక్కడ ఫోకస్ అయి ఉన్నారు మీ అందు మీరు ఫోకస్ అయి ఉన్నారు ఇది నిర్వికల్ప సమాధి ధ్యానం చేయండి కూర్చోండి ఏ ఆలోచనలు లేకుండా మీలో మీరు ఉండండి అని మీరు కనుక ఈ ధ్యానాన్ని ఎవరైనా ద్వైతులకి బోధిస్తే వాళ్ళు చంపలు వాయించుకుంటారు ఎందుకంటే ఎక్కడ ధ్యానం అండి ఏ ఆలోచన లేకుండా తనలో తాను ఉండడం ధ్యానమా ఇది ఎలా ఉందంటే నోరు అలా కూర్చుంటే కీర్తన అవుతుందా అలా ఇలా కూర్చొని ఉన్నారనుకోండి అందరూ నిశ్శబ్దంగా కీర్తన అవుతున్నారు అవతూ కీర్తన అవ్వాలంటే ఏం చేయాలి ఇం నోరు విపాలి కంఠాన్ని విప్పాలి గుని తెత్తి పాడాలి పెద్ద పెద్ద సమాసాలు విశేషణాలు వేసి రాసి పెట్టారు వాటిని అన్నిటినీ పాడాలి పక్కన మధ్యలో ఉండాలి తబలా ఉండాలి వేణ ఉండాలి వైలిన్ ఉండాలి ఇవన్నీ చాలినట్టుగా ఈ పాడి ఆయన చేతికి ఓ చెక్క చెక్కతో అది కూడా ఉండాలి ఇల్లు ఉన్నాయి మళ్ళీ ఈ చీరలు ఎందుకండి బాబు చేతులు వెళ్ళి నేపట్టడం అంటే అది ఉంటే కానీ అసలు ఈ పాట రాలేదాము అది కీర్తనవుతుంది కానీ అందరూ చోట చేరి ఎలాగ కూర్చుంటే కీర్తన అవుతుంది అలాగే మనం కళ్ళు ఆ మనస్సును ఏకాగ్రం ఆ పరమాత్మ యొక్క ముఖము నీలమేఘ శ్యాములు సంతంగ పువ్వు వంటి ముక్కు పద్మవుల వంటి నేత్రము విశాలమైన ఫాల భాగం నల్లని తుమ్మెదల గుంపు వంటి జుట్టు గిరిజాలు తిరిగిన జుట్టు చెవుల యొక్క చెవుల అందమైన చెవులు ఆ చెవులకు ఉన్నటువంటి కుండలముల యొక్క కాంతి నొల్లని చెక్కిళ్లపై పడి ప్రకాశిస్తూ ఉన్నది అది ధ్యానం అవుతుంది తప్ప ఏమీ లేకుండా అసలు కూర్చుంటే ధ్యానం ఏది దాన్ని ధ్యానం ఇది ఎక్కడ ధ్యానం అండి ధ్యా ఇలాంటి ధ్యానం వద్దు మాకు అపరాధం మాకు వద్దు అని భయపడతారు ఈ ధ్యానం అని గౌడ పాదాచార్యు అన్నారు అర్థం ఏంటండి మళ్ళీ అన్నాం గౌడాచార్యా ఒరిస్సా దేశమునకు చెందిన ఆచార్యులు ఆయన గౌడ అంటే ఒరిస్సా ఆయన ఒరిస్సా నుంచి వచ్చారు ఒరిస్సా ఎక్కడి నుంచి వచ్చేవాడి వాడు అడిగారు గురువు గారు బ్రహ్మచారి ఒకడు పెద్ద మధ్య వయస్సు వాడు వచ్చాడు పా కాలమే పడుతుంది చదువుకుందుకు వచ్చానన్నారు ఎక్కడి నుంచి వచ్చావు బాగా అలసిపోయినట్టున్నామంటే గౌడ దేశం నుంచి వచ్చాడు ఎలా వచ్చావని అడిగారు నడిచి వచ్చాను తస్సది గౌడ దేశం నుంచి పాదచారి అయి వచ్చాడా ఎవర్రా మీను లోపలికి తీసుకెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టి అతనికి రెండు మెతుకులు భోజనం పెట్టండి గౌడపాదుడు గౌడ దేశం నుంచి పాదచారి అయి వచ్చాడు గౌడపాదుడు అన్నారు గురువుగా అంటే పాపం లోపలికి వెళ్ళి స్నానానికి దానికి చూపించారు స్నానం చేసి రెండు మెతుకులు జరిగి నిద్రపోయి ఆ తర్వాత మొన్నడు పొద్దుని పాఠం చదువుకోవడం ప్రారంభించాడు గురువుగారు గౌడపాదు రంగని అన్నారు కాంతకు ముందు రోజు ఆ పేరే అతనికి స్థిరం అవుతుంది అసలు పేరు ఎవరో అసలు పేరు ఏ మోహపాత్రాయో శతపథియో అయ్యి ఉంటుంది అది ఎవరు అగ్గి తెలియదే తెలీదు ఆయన ఆచార్య అద్వైత శాస్త్రంలో ఇంకా గౌడపాదుడే ఫైనల్ శంకర భగవత్పాదులు తల ఉంచి సాష్టాంగం చేస్తారు గౌడపాదులు తప్ప ఇంకేమీ లేదండి బౌద్ధానికి అద్వైతానికి హిందూ మతానికి బౌద్ధానికి చక్కటి సమావేశాన్ని చేసిన సమన్వయాన్ని చేసిన మహాత్ములు అటు గౌడపాదుడు ఇటు వివేకానందుడు మధ్యలో ఇంట్లో ఎవరు ఏమే లేదు మళ్ళీ గౌడపాదుల దగ్గర మొదలు విడిచిపెడితే వివేకానందుడి దగ్గర కనబడుతుంది ఆ సమావేశం మాధ్యమిక అది కారికలు చదువుతుంటే బౌద్ధ కారికలు చదువుతున్నట్టుగా ఉంటుంది ఇది ఆయన బుద్ధుణ్ణి మెనసలు కూడా చేశాను ఆఖరులు ఆఖరాఖరుని బుధుని పేరు చెప్పారు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు ఈ విధంగా చెప్పలేదు అని బుద్ధుడిని చెప్పారు ఆయన చాలా మర్యాదగా రెస్పెక్ట్ఫుల్గా మెన్షన్ చేశారు అలా తాంతి ప్రకారంగా ఆయన గౌడాచార్యులు అంటాయి అంటే ఆయన యొక్క మహిమలోసారి శ్లోక సందర్భంలో మనం స్మరించినాము గౌడపాదాచార్యులు నిర్వికల్పే సమాధం భేదములు లేని ఆత్మనిష్టయయులు సాకార బ్రహ్మనిష్టానాం ఆకారముతో కూడిన ఈశ్వరుని ధ్యానించే అన్యోగినాం అంటే అద్వైత యోగికి అన్యోగి ఏమవుతాడు ద్వైతయోగి అవుతాడు ద్వైతయోగులకు అత్యంతం అతిశయించిన భయం భయమును చూచిరే వర్ణించి చెప్పిరి మీకెప్పుడు కూడా దేవుడు ఈశ్వరుడు కంటే నేను భిన్నముగా ఉన్నాను అని మీరు ఎప్పుడు అనుకుంటారో మీకు భయము తప్పదు రాజుగారికి నేను చాలా కావలసిన వాడను అనుకుంటున్నాడు ఆయన ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు ఎందుకని తనకంటే ఎక్కువ కావలసిన వాళ్ళ వల్ల తన యొక్క పొజిషన్కి ఏమైనా భంగం వస్తుందేమో అని ఒక భయం ఎందుకంటే రాజుగారికి కావలసిన వాడు కాదుగా ఇంకా ఉంటారు తర్వాత తన తను రాజుగారికి ఎంతో కావలసిన వాడే అయినప్పటికీ ఎప్పుడైనా రాణిగారికి తన మీద కోపం వస్తే ఈ రాజుగారికి ఎంత కావాల్సి వచ్చినా ఉపయోగం లేనిది అది డేంజరే అని ఇంకో రాణిగారి కోపం వచ్చిందనుకోండి రాజుగారితో అంటుంది ఎవటే అస్తమానం ఆయన తప్ప ఇంకా రాజ్యం ఏమైనట్టుగా ఆయనే పట్టుకుని వెళ్ళాడుతున్నావు ఆయన అంత సరైన వాడు కాదంటుంది అంటే ఆయన అంటే నీకు తెలియజూరుకో రాజ్య వ్యవహారాల్లో నువ్వు కలవ చేసుకో అని కోకలాస్టే అయిపోతుంది మళ్ళీ ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత నెత్తికెక్కించుకుంటున్నారా ఎక్కించుకోండి అంటుంది మళ్ళీ ఈసారి ఆయన చూసినప్పుడు రాజుగారికి డౌట్ వస్తుంది ఇలా ఉంటుంది కాబట్టి రాజుగారికి ఎంత కావలసిన వాడైనా రాణి గారి వల్ల భయం తప్పదు ఫైనల్గా రాజుగారి మనస్సే మారచ్చు ఎందుకంటే దేహాలు మారుతాయి మనస్సులు మారుతాయి వారు వీరవుతారు వీరు మారవుతారు అప్పుడు ఈయన పొజిషన్ ఏమవుతుంది పోతుంది భోజ మహారాజు కాళిదాసుతో పోయావుతారు కదా కాళిదాసు ఆశ్చర్యపోయాడు కదా ఇంకా పొమ్మన్న తర్వాత నేను ఎక్కడుంది కానీ ఎక్కడికో పోయాడు ఆ తర్వాత ఆరు నెలలకి భోజన మహారాజుకి దుఃఖం కలిగింది కాళిదాసుని మనం అవమానం చేసి పంపించేశాము ఆయన్ని మళ్ళీ వెతికి బతుకు తీసుకురావాలి కాళిదాస్ ఎక్కడో ఆయన బతుకు ఆయన బతుకుతుంటే మళ్ళీ మహారాజు గారు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావయ్యా నేను మీకు పొరపాటు చేశాను ఆయన దండం పెట్టి బతిమీదాడి మళ్ళీ తీసుకొస్తాడు ఇలా ఉంటాయి దేవుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఆయన అందుకోసం చెప్పాను ఇప్పుడు నేను రిడిక్యూల్ చేస్తున్నానని కూడా మీరు అనుకోవద్దు నేను రిడిక్యూల్ చేయట్లేదు నేను సైకాలజీ అని చెప్తున్నా దేవుడి దగ్గర భేద సాకార బ్రహ్మనిష్ఠులు వీళ్ళు వీళ్ళ దేవుడి దగ్గర వ్యవస్థ కూడా ఆ మహారాజు దగ్గర ఉన్నట్టే ఉంటుంది మీరు తిరుపతి వెళ్ళారనుకోండి మీరు ఏ పలుకుబడి లేని ఉత్తుక్తి భక్తుడైతే మీకు అక్కడ ఏ పొజిషన్ ఉంటుంది మీరు సెక్రటేరియట్ నుంచి ఒకటి కాగితం పట్టుకెళ్తే మీ పొజిషన్ ఏమి ఇట్ ఇస్ ఆల్ డిఫరెంట్ అంటే ఆ సిస్టమ్ అలా ఎందుకు వస్తుందంటే సాకార బ్రహ్మనిష్ట అలాగే ఉంటుంది సాకార బ్రహ్మనిష్ట అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు దీనికోసం తెరపటక్కర్లేదు మరొకటి అక్కర్లేదు నేనే బాగా అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఓ దేవాలయం కట్టే అని నా దగ్గర కూడా నేను అటువంటి వ్యవస్థనే పెట్టుకుని కూర్చోవలసి ఉంటుంది అద్వైతం అన్న అలాంటి వ్యవస్థ ఉంటుంది నా దగ్గర అదే వ్యవస్థ ఉంటుంది ఏం తప్పదు ఉంటే ఎందుకంటే సాకార బ్రహ్మనిష్టలో మీకు ఆ తరతమ వచ్చేస్తుంది అంటే హైరారిటీ వచ్చేస్తుందండి ఆ సాకార బ్రహ్మనిష్ట యొక్క లక్షణం అది ఆ పైవాడు ఎంత మహాత్ముడైనా సరే ఆ తరతమ భావం వచ్చేస్తుంది సాకార బ్రహ్మనిష్ట అటువంటిది అంచేతనే ఉపనిషత్తులు ఈ మానసిక స్థితిని బాగా తెలుసున్న ఋషులు కనుక వాళ్ళు చెప్పారు ఏమని ద్వితీయాద్వై భయం భ రెండవది ఉందంటే భయం దేవుడి వేరుగా నేనున్నాను దేవుడు ఒకటి నేను రెండు నాకు భయం తప్పదు నేను ఒకటి దేవుడు రెండు నాకు భయం తప్పదు రెండు నాకే భయం దేవుడు ఏ భయము లేదు కాబట్టి సాకార బ్రహ్మనిస్తులు ఉన్నారే ఈ ద్వైత యోగుడు వీళ్ళకి భయమే వాళ్ళ యొక్క జీవితము అంచేతనే మీరు లోక జీవితంలో లోకా లోక జీవితంలో ఎలాగో భయం అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుందండి ధర్మ వీడేమో దేవుడు అని చెప్పి ఏదో పూజల్లోకి దాంట్లోకి వస్తున్నాడు పాపం అక్కడ భయమే ఉపాసనలోకి వస్తే అక్కడ భయమే వీడికి భయం అన్నది ఓదాలాదు సాకార బ్రహ్మనిష్ట యొక్క లక్షణమే అట్లు గాలి కాబట్టి ఇప్పుడు మనం ఒక చిన్న మెడిటేషన్ చేస్తాము శ్లోకం అనేసి అనేద్దాం శ్లోకం గౌడాచార్యార్వికల్పే సమాధావ్యయోగి సాకారహ్మనిష్టానా అత్యంతం భయమూచి ధ్యానం చెప్పే ముందు మీరు గమనించరు మీరు గమనించలేదు కాకినాడ రామకృష్ణ సేవా సమితి ఆనరీ ప్రెసిడెంట్ శ్రీ రామ్ ప్రకాష్ గారు వచ్చారు వారు వారు అక్కడ నిలబడి ఉన్నారు వారు శ్రీ రామకృష్ణ గురుదేవులకు సమర్పితమైన భక్తులు వారు నాకు కావలసిన మంచి మిత్రులు కూడా సో వారికి స్వాగతం బలుగుతున్నాను మీ అందరి తరఫున ఇప్పుడు ధ్యానము ధ్యానము అనగానే చుట్టూ ఉండే ప్రపంచంతో మనకి సంబంధం ఎండ్ అయిపోతుంది ఇంకా ఉండదు అలా ప్రారంభమవుతుంది ధ్యానం విత్డ్రా బాడీ లోపలికి విత్డ్రా అయిపోతాం ఇంకా బాడీని నిటారుగా ఉంచి అదే సమయంలో రిలాక్స్డ్గా ఉంచాలి భుజ భుజములతో మొదలుపెట్టి భుజములను చేతులను ఉదరమును వక్షస్థలను ఆ వరుసలో ఒకసారి సరిచూసుకుని ఎక్కడ టెన్షన్ లేకుండా భుగించినట్టు ఉండకూడదు ఆ విధంగా బాడీని రిలాక్స్డ్గా పెట్టుకోవాలి ఇక మనస్సు దగ్గరికి వస్తే పెదవులపై చిరునవ్వు ఎప్పుడైతే ఉన్నదో మనస్సు ఉల్లాసంగా తయారవుతుంది ఇప్పుడు మనస్సుని మనము మనస్సుకి నచ్చజెప్పుతాము ఏమన్నా నచ్చ చెప్పుతాము అంటే మనస్సులోనే ప్రాపంచిక విషయములన్నన్నిటినీ జారడుస్తున్నాము అవి జారిపోతాయి మనం వాటిని జారూడిస్తే అవి జారిపోతాయి వాటంతటా అవి జారిపోతాయి మనం పట్టుకుంటేనే ఉంటాయి తప్ప మనం పట్టుకోకపోతే జారిపోతాయి మనస్సులో రూపములు లేవు నామములు లేవు మనస్సులో రూపములు లేవు నామములు లేవు అంటే లాంగ్వేజ్ లేదు తెలుగు లేదు ఇంగ్లీష్ లేదు హిందీ లేదు ఏ భాష కూడా లేదు నో లాంగ్వేజ్ నో వర్డ్స్ పదములు లేదు. నామములు లేదు. అంటే రూపములు కూడా లేవు నామము ఉంటేనే రూపము ఉంటుంది నామములు లేవు కనుక రూపములు కూడా లేవు ఎప్పుడైతే నామరూపములు లేవో దృశ్యమే లేదు తెలియబడేదియే లేదు దృశ్యము ఎప్పుడు లేదో అప్పుడు ద్రష్ట కూడా లేడు నేను నే ద్రష్ట దృశ్యము ఉంటేనే ఉంటాడు దృశ్యము లేదు ద్రష్ట లేడు ఏదీ లేదు ప్పుడు ఉన్నదియే ఉన్నది అనే వర్ణన కూడా డ్రాక్ సత్ అనే పేరు కూడా డ్రాప్ ఇట్ నది అనొద్దు మానేసి అన్నా సత్ అని కూడా వద్దు ఫైనల్ గా సత్ కూడా డ్రాప్ తెలుసుకునే ప్రయత్నము చేయవద్దు తెలుసుకోవడము ఉంటే ద్వైతం వచ్చేసినట్టే తెలుసుకోవడము డ్రాప్ ఉన్నది డ్రాప్ సత్ డ్రాప్ Shant, shant, shant, shant hi. Relax Shant, shant Shant, shant Shant, nee. shant ఎగుబా ఆ సత్ ఫౌండేషన్ ఆ సత్తు మీద మనస్సు కట్టిన సౌధమునకే జగత్తు అంటే ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పౌర్ణమద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే